ఐదు వందల నలభై కుట సంకీర్తన తను తాయే మరక దైవము మరవకుంటే మనసులోనే కలుగు మహామహిమ కను రెప్ప మూసితేనే కడదాయ జగమిల్ల కను తెరచినంతనే కలిగె తాను అణిచి ఉండుటలేదు నమ్మకపోవుటలేదు తనతోడిదే ఇన్ని తాకలితే కలవు కడుపు నిండినంతనే కైపాయరుచులెల్లా బెడిదపుటాకలయితే ప్రియమాయను ఎడనెడ చేదు కాదు ఇంతలోనే తీపు కాదు వడలితోడివే ఇవి ఉండినట్టే ఉండును అద్ధములో తన నీడ అంతటా మెరసినట్లు వద్దు వద్దు తనతోనే భోగాలెల్లా అద్దిన శ్రీవేంకటేశుడు అంతరాత్మయైన వాడు కొద్ది లేదు ఆతని మాయ